శ్రీరుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిపరాణామాలయం కరుణాయం నమాం వేత్తి పురుషం ప్రకృతి గుణైసన ే మనం భాష్యం చూస్తూ ఉన్నాము అంటే ఎవడైతే ప్రకృతి పురుష వివేకమును సాక్షాత్తుగా ఆత్మానుభవ రూపముగా తెలుసుకోగలుగుతాడో వాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడే సర్వథావర్తమానోపి నసభూయోభిజాయతే తిరిగి అట్టివాడు జన్మను పొందడు అంటే జీవన్ముక్తుడు అయిపోతాడు ఫ్రీ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసార సంసార బంధం నుండి విముక్తుడగును అనే ఆ విషయాన్ని చెప్పారు దాన్ని భాష్యం చూస్తూ ఉన్నాము సో మొదటి పారాగ్రాఫ్ భాష్యం కూడా చూడడం అయినది సర్వథ అనే మాటకి భాష్యాన్ని చెప్తున్నారు సర్వథ సర్వప్రకారేణ వర్తమాన అపి ఆయన ఏ రూపంగా ఉన్నప్పటికీ అంటే గృహస్థ కావచ్చు సన్యాసి కావచ్చు కర్మానుష్ఠానం చేసేవాడు కావచ్చు చేయనివాడు కావచ్చు ఏ రూపంగా ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నప్పటికీ ఆయన జీవన్ముక్తులే అది సర్వథ అంటే సర్వప్రకాలైన వర్తమాన అది సహ భూయ అతడు మరల జన్మించడు మరలు జన్మించడు అన్నప్పుడు ఈ మరలా అదే మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడున్న దేహం పడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ జన్మించడనే అభిప్రాయం ఆ విషయమే చెప్తున్నారు భాష్యకారులు పతితే అస్మిన్ విద్వరీరే దేహాంతరాయ నా అభిజాయతే ఆయన విద్వాంసుడు విద్వాంసుడు అంటే ఈ టైటిల్స్ ఏవో ఉంటాయి అలాంటి విద్వాన్ టైటిల్ పుచ్చుకున్నవాడు అని అదర్థం విద్వాం చుడు అంటే ఆత్మస్వరూప సాక్షాత్కారము గలవాడు అటువంటి జ్ఞాని జీవన్ముక్తుడైన జ్ఞాని ఆయనకు కూడా ఓ శరీరం ఒకటి ఉన్నది కదా ఆ శరీరం పడిపోయిన తర్వాత అక్కడితోటి జన్మ ఆఖరు అంటే చరమ జన్మ ఇది ఆఖరు జన్మ అతడికి మళ్ళా తిరిగి జన్మ లేదు ఆ విషయాన్ని చెప్తున్నాను శరీరం పడిపోగా విద్వచ్చరీరే పట్టితే అశ్విన్ విద్వచ్చరీరే పట్టితే ఈ శరీరం అంటే ఇప్పుడున్న ఈ జ్ఞాని యొక్క ఇప్పుడు ఉన్న ఈ శరీరము పడిపోగా దేహాంతరాయ మరి ఒక దేహము కొరకు తిరిగి పొట్టదు అది పునః అనే మాటకు అర్థం అది నా అభిజాయతే నా అభిజాయతే అంటే నా ఉత్పద్యతే తిరిగి జన్మించదు అనగా దేంతరం అగృతి ఇత్యథంకొక దేహమును తిరిగి స్వీకరించడు అని దానికి అర్థం తర్వాత ఇక్కడ సర్వథా వర్తమానోపి అని ఉన్నది అంటే ఆయన నిత్యకర్మానుష్ఠానం ఆయనకి ఏమన్నా కర్తవ్యాలు గృహస్థానుకోండి ఆయన గృహస్థిగా ఉన్నందుకు గృహస్థు యొక్క కర్తవ్యాలు చేయకపోయినా కూడా జీవన్ ముక్తుడే అని అతిశబ్దానికి అర్థమవు కాబట్టి చేయకపోయినా కూడా జీవన్ముక్తుడే అంటే చేసినా కూడా జీవన్ముక్తుడే ఇంకా చేస్తే జీవన్ముక్తుడని వేరే చెప్పవలేనా చేయకపోయినా కూడా జీవన్ ముక్తుడే అంటూ ఉంటాయి ఇంకా చేస్తే జీవన్ముక్తుడును అని వేరే చెప్పక్కర్లేదు ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంటు సమాజానికి పెద్ద సేవ చేసిన వాళ్ళకి అయ్యా మీరు ఇంక మాకు ట్యాక్స్ కట్టక్కర్లేదు మీకు ట్యాక్స్కి నేను ఎగ్జిబిషన్ ఇచ్చేసాము అని గవర్నమెంట్ ప్రజ వాళ్ళు వరాలు ఎవరిస్తారు అంటే అటువంటి వరం పుచ్చుకున్నవాడు ట్యాక్స్ కట్టకపోయినా అతన్ని ఎవరిలో అడగరు లేదు అతను వెళ్ళి ట్యాక్స్ కట్టే చేయడనుకోండి కాదంటారా అలాగే జీవన్ముక్తుడు కూడా ఆయన నిత్యకర్మానుష్ఠానం చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆయన ఎలాగూ జీవన్ముక్తుడే బ్రహ్మరూపుడు అయ్యే ఉన్నాడు కనుక మళ్ళీ పునః మళ్ళీ దేవతను ఆరాధించటము ఇత్యాదులు ఆయనకి వర్తించమే వర్తించం ఒకవేళ ఆయన అలవాటు ప్రకారము లేకపోతే లేకపోతే జనులకు ఒక ఆదర్శం ఉంటుందనే అభిప్రాయంతో ఆయన అటువంటి కర్మానుష్ఠానం ఏదైనా చేశాడనుకోండి చేస్తే ఇంకా అదంటారా ఏమీ అభ్యంతరం అనేది అతిశబ్దానికి అర్థం అది అతిశబ్దాము వక్తవ్యం స్వృత్తస్థ నే ఎలా ఉన్నా కూడా తిరిగి జన్మించడు అన్నప్పుడు తన కర్తవ్యపరాయణుడుగా స్వృత్తస్థ తన కర్తవ్యాన్ని తాను చేస్తూనే ఉంటే తిరిగి జన్మించడు అని వేరే చెప్పాలా అదే అతిశబ్దం అతిశబ్దం యొక్క అర్థం ఈవెందో ఈవెందో ఇన్ ఉచ్వర్ ఫామ్ హీ ఈజ్ హీజ్ లిబరేటెడ్ అది అక్కడ వాక్యం దానికి అర్థం ఏమిటి ఒకవేళ అతను తన కర్తవ్యకర్మానుష్ఠానం చేస్తుంటే లిబరేటెడ్ అని వేరే చెప్పనేలా పర్టికులర్గా పని కట్టుకు చెప్పనే అక్కర్లేదు అనే ఇప్పుడు ఈ జ్ఞాని ఆత్మజ్ఞానములు పొందినవాడు ఈ దేహము పడిపోగానే తిరిగి జన్మించడు అనే అనే ప్రతిపాదన ఏది కలదో దీని మీద ఒక అభ్యంతరం మరొక పక్షం అంటే జన్మ ఎందుకు వస్తుంది కర్మలను బట్టి జన్మ వస్తుంది ఏవో కొన్ని కర్మలు పరిపక్వమై ఫలాన్ని ఇవ్వడం ఆరంభిస్తే ఆ ఫలరూపముగా జన్మ లభిస్తుంది ఇది ఇది పరిస్థితి మరి కర్మలు మిగిలి ఉంటే జన్మ రాదు అని మీరు ఎలా కూడా కర్మలు మిగులున్నాయేమో మరి అని ఇంకా ఆ రకమైన మీమాంస ఒకటి మొదలు పెడుతున్నారు ఈ మీమాంస యొక్క ప్రయోజనం ఏమిటంటే అతని కర్మలు కర్మఫలములు కర్మల వల్ల పుట్టుక జీవనము మరణము మళ్ళీ ఇంకో జన్మ సో వీటన్నిటినీ ఆ కర్మల చేతనే నిర్వహిస్తూ ఉండడము ఈ మొత్తం విచార ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా మనకి ఈ విచార అయ్యేపటికి సంగతి అవగాహనకు వస్తుంది దానివల్ల ప్రయోజనం ఏమిటంటే ఈ కర్మల గురించి ఎవరెవరిలో రకరకాల ప్రశ్నలు ఎవరు అడుగుతూ ఉంటారు ఏమంటే ఆ కర్మ ఏమవుతుంది ఈ కర్మ ఏమవుతుంది మరి ఇంకో జన్మ రావద్దా అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దీంట్లో వచ్చేస్తాయి అది ఒక ప్రయోజనం రెండో ప్రయోజనం ఏంటంటే ఈ కర్మల విషయంలో జనుల హృదయ జనుల ఆలోచనలలో అనేక ధోరణులు ఉంటాయి ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కర్మల గురించి ఇటువంటివి ఇషోటరిక్ థింగ్స్ అంట అంటే అవి మనకి ప్రత్యక్షంగా కనపడేవి కాదు మనం వాటిని పరిశీలించి తెలుసుకోవడానికి అవకాశం లేదు ఉడికే ఏదైనా శాస్త్రంలో చెప్పారనైనా అనుకోవాలి లేకపోతే తెలుసుకున్న వాళ్ళు చెప్పారేమన్నా అనుకోవాలి కాబట్టి దీని గురించి ఉడికే ఎగరవాళ్ళు చెప్తే విని విశ్వసించటమే మనం మన యుక్తిని ఉపయోగించి తెలుసుకునే సందర్భమేం అటువంటి పరిస్థితి అటువంటి సందర్భాలు ఎప్పుడున్నా లోకంలో అనేకములైన అభిప్రాయాలు చలామణిలో ఉంటాయి ఎవెవో అభిప్రాయాలు చలామణిలో ఉంటాయి ఒక ఆయన అనుకుంటే విన్నాను నేను వాడు ఎవరు ఆయన అనుకుంటే నా దేవున పడింది ఆయన వా కాంపౌండ్ వాళ్ళు వాస్తుకి సరిగ్గా ఉందా లేదా చూసుకుంటే సరిపడదండి అలాగే గదులన్నీ వాస్తు ప్రకారంగా ఉన్నాయా లేదా చూసుకుంటే సరిపడదండి అన్నాడు అంటే అది ఇంకా కాంపౌండ్ వాళ్ళు గదులు వాస్తు సరిపడ్డా సరిపడలేదు ఇంకా ఉందా దీన్ని మించి అని నేను ఆశ్చర్యం అప్పుడు ఆయన ఉన్నాడు ఇల్లు వృత్తాకారంగా ఉన్నట్లయితే వాస్తు వేరే ఉంటుంది ఇల్లు ఇంకో వృత్తాకారం కాకుండా కొనుగుడ్డు షేప్లో ఉన్నట్లయితే వాస్తు వేరే ఉంటుంది మీరందరూ మేము కాంపౌండ్ వాళ్ళు కరెక్ట్గా పెట్టాము గదిలు కరెక్ట్గా పెట్టామనుకుంటున్నారేమో అంత సరళమో కాదని దాంట్లో ఇంకా అనేక అంశములు వాళ్ళ బాగుంటున్నాడే సో ఈ విధంగా లోకంలో వాస్తువు అని గ్రహాలని నక్షత్రాలని సుఖమని దుఃఖమని ఇలాగ అలాగే చేతికి రాళ్లు పెట్టుకోవడమని ఈ దేవతకి ఆ ఫలమని ఆ దేవతని పూజిస్తే ఈ ఫలమని ఓహో ఎలా పడితే అలా ఉంటుంది సమాజం ఎంత రంగరంగంగా ఉంటుంది ఆగమేఘంగా ఉంటుంది ఎవరో అలా అంటారంటే చాలా జటిలమైనటువంటి భావజాలము సమాజంలో ఉంటుంది దాంట్లో కొన్నింటికి సహేతుకమైన అభిప్రాయాలు ఉంటాయి కొన్ని కొన్ని ఎటువంటి హేతువులు లేకుండా కేవలం అంధవిశ్వాస రూపాలుగా ఉంటాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విచారము ఇటువంటి విచారము కొంత ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం సో మొత్తానికి విచారంలో ఉన్నాం భాష్యం కొంచెం పొడుగాటి భాష్యం మీరు ఓపిక పట్టాలి ఇదేదో పురాణ కాలక్షేపం ఉందనో పళ్ళగంప ఉందనో వచ్చి ఉన్నట్లయితే మీరు నిరుత్సాహపడాల్సి ఉంటుంది ఇది పురాణ కాలక్షేపము కాదు ఇక్కడ పళ్ళగంప లేదు ఇక్కడ కనీసం తీర్థ ప్రసాదాలు కూడా ఉండవు ఇంకే క్లాసు విచారమే ఉంటుంది మీకు అటువంటి ఓపిక ఉన్నట్లయితే మరి ప్రారంభం చేయండి నను ఎద్యి జ్ఞానోత్పత్తి అనంతరం పునర్జన్మాభావ ఉత్త ఓకే ఆయన ప్రారంభం నను అన్నాడంటే పూర్వపక్షం ప్రారంభం ఏమండి జ్ఞాని ఆత్మజ్ఞానము జ్ఞా ఒక వ్యక్తికి ఆత్మజ్ఞానము కలిగిన తరువాత తిరిగి జన్మలేదు అంటే ఇదే చర్మజన్మ చర్మ అంటే ఆఖరు జన్మ మళ్ళీ ఆయన అని అని చెప్పడం అయినది బాగానే మంచి మాట చెప్పారు కానీ మాకు ఒక సమస్య ఉంది తిజ్ఞానోత్పత్తేతానా కర్మణం ఉత్తరకాళభావి అతిక్రాంతానేక జన్మకృతాన్ని ం ఫలం అదత్వాసో నయుక్త చూడండి జ్ఞానం వచ్చింది ఆయన మహానుభావుడు ఆత్మజ్ఞానము గలవాడు మేము ఒప్పుకున్నాం కానీ ప్రతి జీవికి కూడా ఎన్నెన్నో కర్మలు ఈ జన్మలోని గడచిన లెక్కలేనన్ని జన్మలలోని కర్మలు ఎన్నెన్నో కర్మలు ఇంకా ఫలము అనుభవించకుండా మిగిలి ఉన్నవి ఎన్నెన్నో కర్మలు మిగిలి ఉంటాయి అవన్నీ కూడా పూష్ కాకే అన్నట్టుగా పోతాయి ఇంకా వాటికి ఏ ఫలము రాదు అని చెప్పడము సరికాదు ఎందుకంటే కర్మకి ఫలము వచ్చి తీరును అని ఒక నియమం ఒకటి ఉంది కాబట్టి ఆత్మజ్ఞానమును పొందిన మహాపురుషునికి కూడా అనేక కర్మలు ఎక్కడి నుంచి వస్తాయి కర్మలు అంటే గడచిన జన్మ జన్మాంతరంలోని కర్మలు వస్తాయి ఈ జన్మలో ఆత్మజ్ఞానము వచ్చే వరకు ఎన్నెన్నెన్నో కర్మలు చేసుకుంటూ వచ్చాడు సపోజ్ వీళ్ళకి యాభై యొక్క ఆత్మజ్ఞానం వచ్చిందనుకోండి యాభై ఏళ్ళ వరకు చేసిన కర్మలన్నీ పోగబడి ఉంటాయి రెండు ఆత్మజ్ఞానం వచ్చిన వెంటనే టక్కుమని చచ్చిపోడు కదా కొంతకాలం జీవిస్తాడు అది ఇంకో పదేళ్ళో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జీవిస్తాడు జీవించి ఉన్నాడంటే ఏవో కర్మలు చేస్తూనే ఉంటాడు మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు ఆ కర్మల యొక్క ఫలము రావాలి కాబట్టి మూడు రాశులు కింద చెప్పాడు మూడు రాశులు ఈ మూడు రాశులకు సంబంధించిన కర్మలు అవి ఏమైపోతాయి ఉంటాయి కదా మరి అవి తిరిగి ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కదా ఫలాన్ని ఇవ్వాలి అంటే ఈ దేహం పడిపోయిన తర్వాత ఇంకో దేహం రాకపోతే అవి ఫలాన్ని ఎలా ఇస్తాయి కర్మలు ఫలాన్ని ఇవ్వాలి ఏదో ఒక దేహాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే సుఖ దుఃఖ రూపముగా కర్మలు ఫలాన్ని ఇవ్వగలుగుతాయి కాబట్టి మూడు రకాల కర్మలు ఇంకా మిగిలి ఉన్నాయి వాటి అకౌంట్ మీరు సరిచూడకుండా సడన్గా ఈ ఇంకా ఇంకా జీవన్ముక్తుడైపోయినాడు ఇది ఆఖరి జన్మ అనేసి వస్తే ఈ కర్మల లిస్ట్ అంతా కూడా అలా గాల్లో వెళ్లాడుతూ ఉంటుంది దాన్ని మీరు ఎలా శిథి చేస్తారు అని అడుగుతున్నాడు అయితే మరి ఏం చేస్తా ఉంటాం కనీసం మూడు రకాల కర్మలు మిగిలి ఉన్నాయి కనుక కనీసం ఇంకో మూడు జన్మలు వస్తాయి అని చెప్తే కొంతవరకు బాగుంటుంది అంతే తప్ప ఇదే అఖర జన్మాన్ని మీరు సిద్ధాంతం చేయటం బాగులేదు అనే పూర్వపక్షం అర్థమైందండి ఇప్పుడు ఏమిటా మూడు రకాల కర్మలు ఏమిటంటే ప్రాతృజ్ఞానోత్పత్తే కృతానాం కర్మణ జ్ఞానము ఉదయించుటకముందు ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఒక రాశి ఉత్తర కాలభావి నా తర్వాత మరణించి వరకు చేయబోయే కర్మలు రెండవ రాశి యానిచ్య అతిక్రాంత అనేక జన్మ కొరతాని ఈ జన్మలకు రావడానికి ముందు అనేక ఇంతకుముందు అనేక జన్మలలో ఎన్నెన్నో కర్మలు చేశారు ఆ కర్మలకి కూడా వాటిలో కొన్నే ఈ జన్మలో ఫలాన్ని ఇచ్చేవి అట్లు కొన్నే ఈ జన్మలో వీడు అనుభవించినాడు సుఖ రూపంగా అవి గోల్డ్ ఉంటాయి గుట్టలు గుట్టలు ఉంటాయి వాటిలో ఏమో కొన్ని తీసుకొచ్చి ఈ జన్మ వచ్చింది వాటి ఫలంతో అవి క్షయమైనాయి కానీ మరి ఆ గుట్టలు గుట్టలుగా మిగిలిపోయినా ఉన్నాయిగా ఫిక్స్డ్ డిపాజిట్ కర్మల్లాగా బోల్డ్ కర్మలు మిగులు ఉన్నాయి అవన్నీ కూడా ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అది మూడవ రాశి ఈ మూడు రాశులు ఇవి మూడు మిగిలి ఉంటాయి అవి ఫలమును ఇస్తే ఖర్చు అయిపోతాయి తప్ప ఫలమును ఇవ్వకుండా అలాగే నాశమైపోతాయి లేకుండా పోతాయి అని చెప్పటము తగదు అనేది ఉత్త కాబట్టి ఇది సుహూత్రీని జన్మాని కాబట్టి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా ఆయనకు ఇంకొక మూడు జన్మలు వచ్చినట్లయితే అక్కడికి కర్మలు క్షయమయ్యి ఆయనకి ముక్తి వస్తుంది కాబట్టి ఇది ఈ జన్మ ఆఖరి జన్మండీ వెళ్ళారు ఆఖరి నుంచి ఇది నాలుగవది దీని తర్వాత ఇంకో మూడు ఉంటాయి ఈ జన్మ అయ్యాక మరో మూడు జన్మలయ్యాక అప్పుడు ఇంకా జన్మలు ఉండవు అన్ని కర్మలు ఎకౌంట్ ఫర్ అయిపోయినాయి అని ఎందుకంటే దానికి దాన్ని వివరిస్తున్నాడ కృత విప్రణాశోహిన యుక్త ఇప్పుడు ఏదైనా ఒక కర్మ చేస్తే అది ఫలము ఇవ్వడమే న్యాయం తప్ప ఫలము ఇవ్వడమే యుక్తియుక్తంగా ఉంటుంది తప్ప ఫలము ఇవ్వకుండా చేసిన కర్మ నశించిపోతుంది అని చెప్పటము సరికాదు ఇది యథా ఫలే ప్రవృత్తానం ఆరబ్ధ జన్మనాం కర్మణాం అసలు నిజానికి ఆత్మజ్ఞానం వస్తూనే ఆయన ఎందుకు పోడు ఆయన ఇంకా ఎందుకు బతుకుంటాడు ఎందుకంటే ఆత్మజ్ఞానము కర్మలను నశింపజేసుకుందని కదా మీరు చెప్తున్నారు మరి ఆత్మజ్ఞానం వచ్చేసింది కదా వచ్చేస్తే మరి ప్రారంభ కర్మలు అంటే ఈ జన్మలు ఈ జన్మ ఈ దేహము ఈ సుఖ దుఃఖాలు వీటన్నింటినీ ఆరంభం చేసిన కర్మలు వాటిని ప్రారంభ కర్మలు ఉంటాం ఆరబ్ధ కర్మలో ఉన్నా ప్రారంభ కర్మలో ఉన్నా ఒకటే అర్థం కాబట్టి ఈ దేహాన్ని ఈ సుఖ దుఃఖాలని ఆరంభం చేసిన కర్మలు కూడా నశించుకోకుండా ఎందుకున్న మిగులు ఉన్నాయి సపోజ్ అవి కూడా నశించిపోయాయి అనుకోండి ఆత్మజ్ఞానం చేత అప్పుడేమవుతుంది ఆత్మజ్ఞానం వస్తూనే తక్కువని చెందపడిపోయి చచ్చిపోవాలి ఇంకా కర్మలు ఉండవు కదా కర్మలు మిగులుంటే ఆ కర్మఫలం కోసం దేహం మిగులుంటుంది సుఖ దుఃఖాలు వస్తాయి కానీ ఇంకా కర్మలే లేకపోతే ఆయన వెంటనే పడిపోయి నశించిపోతున్నాడా అలా ఉండలేదు కదా ఆయన ఇంకా జీవించి ఉన్నాడు ఎందుకు జీవించి ఉన్నాడో చెప్పండి అంటే చూడగా ప్రారంభ కర్మలు తమ ఫలమును ఇవ్వడం ఆరంభించి ఒక దేహం వచ్చింది యాభై ఏళ్ళు బతికేడు ఇంతవరకు వచ్చాడు కదా ఇంకా ఆ ప్రారంభ కర్మలు కొద్దిగా మిగిలి ఉన్నాయి అవి పూర్తయిన తర్వాత దేహం పడిపోతుంది అని మీరు చెప్తున్నారు అంటే అర్థం ఏమిటి ఆత్మజ్ఞానం చేత ప్రారబ్ధ కర్మలకి నాశము లేదు అని మీరు అంగీకరించినట్లు అయినది ప్రారధక కర్మలకి మేము చెప్పిన ఈ మూడు రకముల కర్మలు ఉన్నాయే మీకు ఆ మూడు గుర్తున్నాయా వాటికి పేర్లు పెట్టుకున్నావా జన్మ జన్మాంతరములలో చేసిన కర్మలకు సంచిత కర్మలోని పేరు ఏమండి ఈ జన్మలో జ్ఞానం వరకు వచ్చే వరకు చేసిన కర్మలకి పూర్వ కర్మలు అని అలా పెట్టుకోండి పేరు జ్ఞానం వచ్చిన తర్వాత దేహం పడిపోయే వరకు ఇంకో పదేళ్ళు ఇరవై ఏళ్ళు బతికుండగా చేసిన కర్మలకి ఉత్తర కర్మలు అని పేరు మూడు రాసులు చేశారు సంచిత కర్మలు పూర్వకర్మలు ఉత్తర కర్మలు ఈ దేహమును ఇచ్చి ఈ దేహాన్ని బట్టి సుఖ దుఃఖాలనిస్తూ వస్తున్నటువంటి కర్మలు ప్రారంభ కర్మలు ఆ ప్రారంధ కర్మలు నశిస్తాయా నశించవా నశించవు అని మీరు అన్నారు అవి నశించవు ఆత్మజ్ఞానం చేత అవి నశించవు అని చేత ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా వీడింకా కొంతకాలం జీవించి ఉంటాడు ప్రారంభ కర్మలు క్షయమైపోయిన తర్వాతనే పడిపోతుంది దేహము అని మీరు అంటున్నారు కాబట్టి ప్రారంభ కర్మలు కర్మలే సంచిత కర్మలు కర్మలే పూర్వకర్మలు కర్మలే ఉత్తర కర్మలు కర్మలే అన్నీ కర్మలే అన్నీ కర్మలే ఉండగా ఆ కర్మలలో కేవలము జ్ఞానము చేత ఉత్తర కర్మలు పూర్వకర్మలు సంచిత కర్మలు మాత్రమే నశిస్తాయి కానీ ప్రారంభ కర్మలు నశించవు అని ఈ రకమైన తేడా చెప్పటానికి హేతువేమీ లేదు ప్రారంభ కర్మలు నశించుకోలేదు కనుక సంచిత కర్మలు పూర్వకర్మలు ఉత్తర కర్మలు కూడా నశించడానికి హేతువు లేదు కాబట్టి వాటిని అనుభవించాలి కనుక ఇంకో మూడు జన్మలు ఎత్తాల్సి ఉంటుంది పూర్వపక్షం నచ్చ కర్మణం విశేష అవగమ్యత కర్మల్లో తేడా ఏ ఉంది ప్రారంభ కర్మలు నశించవు కానీ సంచిత కర్మలు మాత్రం నశించిపోతాయి తేడా ఏ ఉంది అవి కర్మలే ఇవి కర్మలే నశించకపోతే రెండూ నశించకూడదు తస్మాత్కారాన్ని అతి కర్మాణి త్రీ జన్మాని ఆరేరన్ కాబట్టి ఎలా అయితే ప్రారంభ కర్మలు ఈ జీవితాన్ని తుది వరకు కొనసాగిస్తూ మిగిలి ఉంటున్నాయో జ్ఞానం వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా మనం చెప్పినటువంటి మూడు రకముల కర్మలు సంచిత పూర్వ ఉత్తర ఇవి కూడా మిగిలే ఉంటాయి తప్ప నశించవు జ్ఞానం చేత కాబట్టి ఈ కర్మలు ఫలాన్ని ఇవ్వాల్సి అంటే కనీసం ఇంకో మూడు జన్మలు ఎత్తాల్సి అని మనం అంగీకరించాలి అంతేకాని ఇదే ఆఖరి జన్మ అని చెప్పడానికి వీళ్ళే పోనీ కొంచెం కాంప్రమైజ్ రావచ్చు ఏదో ఒప్పందానికి రావచ్చు ఎలాగా సంహతా నివాసం వాణి ఏకం జన్మ ఆరభేరం ఈ మూడు కలిపి మూడు విడివిడిగా మూడు జన్మలు ఇవ్వడం అది మీకు అంత నచ్చుబాటుగా లేకపోతే ఎందుకంటే ఆత్మజ్ఞానానికి ఏదో కొంత విశేషం చూపించాలి కదా మళ్ళీ ఇంకో మూడు జన్మలంటే ఈ ఆత్మజ్ఞానానికి విశేషం తగ్గిపోతుంది కాబట్టి మనం కాంప్రమైజ్ చేద్దాం ఒప్పుకుందాం ఏంటంటే ఈ మూడు కలిసిపేసి అంటే సంచిత పూర్వ ఉత్తర ఈ మూడు కలిపేసి ఇంకొక జన్మను ఇస్తాయేనో ఒప్పుకోవాలి ప్రారంభ కర్మలు ఈ మిగిలిన శేష జీవితాన్ని నడిపిస్తాయి సంగీత కర్మలు పూర్వకర్మలు ఉత్తర కర్మలు అంతా కలిపి గొప్ప చేసి వాటి వల్ల ఇంకొక జన్మ వస్తుంది అప్పుడు ఈ జన్మ చర్మజన్మ అవ్వదు చర్మ జన్మకి ముందున్న జన్మ అవుతుంది ఇంకొక జన్మ వచ్చి ఆ తర్వాత ఇంకా ఆయనకి పునర్జన్మ ఉండదు మనం అలా చెప్దాము చెప్పినట్లయితే ఇటు ఆత్మజ్ఞానం యొక్క మహిమని మనం స్వీకరించినట్లు అవుతుంది కర్మలకు కూడా ఒక వ్యవస్థను చేసినట్లు అవుతుంది అర్థమైందండి పూర్వపక్షం అంటే కర్మవాదులు ఆ కర్మలకి నాశనం అయిపోతుంది జ్ఞానం చేత అంటే వాళ్ళకి మనస్సుకి అది ఉండదు అని ఏదో కొంత దానికి వ్యవస్థ చేస్తే బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయం ఒకవేళ మీరు దానికి ఇదే ఆఖర జన్మ అన్నారు అంటే ఏమవుతుందనమాట సంచిత కర్మలు విడి అవన్నీ నాశనం అయిపోతున్నాయి పూర్వకర్మలు విడి అవన్నీ నాశనం ఉత్తర కర్మలు వీడు చేయకపోయేవి అవన్నీ నాశనం అయిపోతాయి అంటే చేసిన కర్మలు నాశనమైపోతాయనే సిద్ధాంతం అంగీకారం ఎలా అవుతుంది అని అంటున్నాడు ఆయన ఇంకా మరోపక్షం అన్యథా వినాశే సతీ సర్వత్ర అనాశ్వాస ప్రసంగ ఎందుకంటే చేసిన కర్మలు నశించిపోతూ ఉంటే అలాగా సరైన హేతువు లేకుండా చేసిన కర్మలు అలా గుట్టలు గుట్టలుగా నశించిపోతూ ఉంటే ఇక అసలు కర్మని చేయటానికి కావలసిన ఆ నమ్మకమే మనిషికి పుట్టకుండా అయిపోతుంది సర్వత్ర అనాశ్వాస ప్రసంగ ఇప్పుడు ఆయన జ్ఞానం వచ్చింది కాబట్టి ఆయన కర్మలు నశించిపోయాయి మనకి జ్ఞానం రాకపోతే జ్ఞానం రాకపోవచ్చు కాక కర్మలు ఆయనకి నశించినట్టుగా మనకు కూడా నశించిపోయాయి అనుకోండి అప్పుడు మనకి కర్మఫలాలు లభించదు కర్మఫలం లభించకపోతే ఈ యజ్ఞము యాగము ఇంత కష్టపడి యజ్ఞాలు యాగాలు ఎందుకు చేయడం ఏమెందుకంటే కర్మఫలం వస్తుందో చెప్పలేము లేదో లేదో రాదో చెప్పలేము అనే డౌట్లో పడిపోతుంది మనసు కర్మ చేస్తే ఫలం వచ్చి తీరాల్సిందే అని మీరు చెప్తే అప్పుడు కర్మ ఏడా శ్రద్ధ ఉంటుంది వాడు శ్రద్ధగా చేస్తారు జ్ఞానం వస్తూనే కర్మలన్నీ హుడక్కి అయిపోతాయి బూడిదైపోతాయంటే అంటే చేసిన కర్మలే అలా బూడిదైపోయే మాటైతే ఏమో ఇంకా ఈ కర్మలు చేయటం దాని ఎందు పెద్ద దృఢమైన విశ్వాసం లేకుండా పోతుంది నెంబర్ వన్ అదొక దోషం ఇదంతా పూర్వపక్షం అండి రెండవ దోషం ఏమిటంటే శాస్త్ర ఆనర్థక్యము మీరు వేదాంత శాస్త్రాన్ని ఎందుకు చదువుతారు జ్ఞానం కోసం జ్ఞానం వల్ల ఏమవుతుంది సో కర్మబంధం తప్పిపోతుంది కర్మబంధము శాస్త్ర జ్ఞానం కర్మబంధము కర్మల యొక్క ఫలము అనుభవించకుండానే తగ్గిపోతుందా అవును కర్మబంధము కర్మల యొక్క ఫలము అనుభవించకుండానే తగ్గిపోతుంది ఇంకా అటువంటిప్పుడు ఈ శాస్త్రం మాత్రం చదివి ఉపయోగమై ఉంది శాస్త్రం చదవకుండానే కర్మబంధం మాకు తొలగిపోవచ్చు కదా అని శాస్త్ర ఆనర్థక్యము కూడా వచ్చుము ఇచ్చేస్తా ఇదిగో ఇదిగో శాస్త్ర ఆర్థక్యం లాగంటే ఈ కర్మ చేస్తే ఈ ఫలము వచ్చును అని విధి నిషేధ శాస్త్రం ఉంటుంది ఈ కర్మ చేస్తే ఈ ఫలము వచ్చును ఇది మంచి కర్మ పుణ్యకర్మ మీరు ఇది చేయండి చేస్తే మీకు సుఖం కలుగుతుంది ఈ చెడు పనిది తప్పు పనిది మీరు చేయవద్దు చేస్తే మీరు నరకాన్ని పొందుతారు దుఃఖాన్ని పొందుతారు దీన్ని విధి నిషేధ శాస్త్రము అంటారు ఈ కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించండి అనేది విధి శాస్త్రం ఈ కర్మలు చేయకండి పాపం వస్తుంది వీటికి దూరంగా ఉండండి అనేది నిషేధ శాస్త్రం ఇప్పుడు మీరేమంటున్నారు ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞానాన్ని వస్తూనే సంచిత కర్మలు మంచి చెడు అన్నీ కూడా బూడిద పూర్వకర్మలు మంచి చెడి అన్నీ కూడా బూడిద ఉత్తర కర్మలు మంచి చెడు అన్నీ కూడా బూడిద అని మీరు అలా సిద్ధాంతం చేసి పెడితే ఈ విధి నిషేధ శాస్త్రములు ఏమవుతాయి ఏమవుతాయి వాటికి నిలువ లేకుండా పోతుంది పోతుందంట ఇది ఎలాగంటే ఇల్లు కట్టుకునే ముందు మున్సిపాలిటీ వాళ్ళ యొక్క ప్లాన్ పర్మిషన్ తీసుకోవాలి కొంత సొమ్ము వాళ్ళకి కట్టి కొంత రుసుము కట్టి ఆ ప్లాన్ సబ్మిట్ చేసి ఆ ప్లాన్ మీరు శాంక్షన్ చేసుకుని అప్పుడు ఇల్లు కట్టాలి అని రూల్ పెట్టారు రూల్ పెట్టి కానీ మా దగ్గరికి మీరు రాకుండా ప్లాన్ లేకుండా పర్మిషన్ లేకుండా మీరు ఇల్లు కట్టేసినట్లయితే ఆ తర్వాత రెగ్యులరైజ్ చేస్తాము అని కూడా రూల్ పెట్టారనుకోండి అప్పుడు ఈ మొదటి రూలు ఏమవుతుంది కొరగా అనేది అవుతుంది ఎందుకు కొరగా అనేది అవుతుంది కదా అని చెప్పిన ఎవడు పర్మిషన్ లేకుండా కట్టేస్తారు ఎలా పర్మిషన్ లేకుండా కట్టేస్తున్నారు తర్వాత రెగ్యులరైజ్ చేస్తా అట్లే అంతే కదా వీళ్ళు రెండు సార్లతో సార్ రెగ్యులరైజ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అలా రెగ్యులరైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి పర్మిషన్లు రెండు ఏమంటలేదు ఈ లోపల వాడు వస్తే వాడు అందం పడేస్తే పోతాడు రక్షణ వచ్చినప్పుడు అలాగో రెగ్యులరైజ్ చేస్తారు కాబట్టి ఈ పర్మిషన్ల చుట్టూ వాళ్ళ కోసం తిరగక్కర్లేదు అని పర్మిషన్ తీసుకోవాలి అనే రూల్ ఏమైంది వ్యర్థమైన అలాగా ఈ కర్మ చేస్తే మీకు ఈ పుణ్యము ఈ కర్మ చేస్తే ఈ పాపము పుణ్యం వల్ల సుఖము పాపం వల్ల దుఃఖము అని విధి నిషేధ శాస్త్రము ఇప్పుడు మీరు ఏమన్నారు ఆత్మజ్ఞానం వచ్చేసినట్లయితే ఇంక ఇవన్నీ కూడా పోతాయి గాల్లో కలిసిపోతాయి అని చెప్తే అది ఆ విధి నిషేధ దిగజారి దిగజారినట్టు అయిపోయింది కదా అది శాస్త్రానర్ధక్యం అంటే అది లేక నేను చెప్పిన ఆత్మ ఆత్మవిద్య అధికారు ఇది విధి నిషేధం అది కరెక్ట్గా కాబట్టి అటువంటి విధి నిషేధ శాస్త్రమునకు కూడా ఆనర్థక్యం వస్తుంది ఆత్మజ్ఞానం చేత ఇన్ని రకాల కర్మలు గాలిలో కలిసిపోతాయి అని చెప్పినట్లయితే అత ఇదయుక్తం నూయ అభిజాయతే కాబట్టి ఆత్మజ్ఞానం వచ్చిన వెంటనే ఇంకా ఈ జన్మతో ఆఖరు ఆయన బతుకున్నంత కాలం బతుకుంటాడు ఇంకా మళ్ళీ ఆయనకి జన్మ ఉండదు అని మీ శ్రీకృష్ణుడు చెప్తున్నమాట ఇది యుక్తియుక్తముగా లేదు అని పూర్వపక్షం అసలు ఇటువంటి పూర్వపక్షం ఒకటి వాడిని పెట్టినందుకు వాడిని మెచ్చుకోవాలి కదా ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి ఆయన ఏది చెప్తే దానికి గూడు బసం అన్నలాగా తల ఊపడా ఊపడవని కాకుండా కృష్ణుడు చెప్పింది కూడా యుక్తిలో ఫిట్ అవ్వట్లేదు కాబట్టి మేము ఎలా ఒప్పుకుంటాం దాన్ని అని వాడు ప్రశ్నలు ఎవరెత్తాడే అది చాలా ప్రశంసనీయమైన విషయం దీంతో మీరు పోల్చండి సమాజ దృష్టి ఎలా ఉంటుందంటే వాడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాననేటువంటి సమాజ దృష్టితో దీన్ని పోల్చి చూసినట్లయితే మన పూర్వజులు స్వపం ఎంత యుక్తియుక్తంగా ఎంత సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉండి వాళ్ళు అనే విషయం మనకి స్పష్టమవుతుంది మంచిది నా ఈ పూర్వపక్షము సరికాదు అంటే ఆత్మజ్ఞానికి ఆ మూడు రకముల కర్మలు నశించిపోవుట ఇది ఆఖరి జన్మ అగుత ఖాయం ఆ ప్రతిపాదన యథార్థమే దానికి వ్యతిరేకంగా చెప్పినటువంటి పూర్వపక్షము సరికాదు ఓకేనా క్షీయంతే చాస్య కర్మాణి అని వేదం చెప్తోంది ఆత్మజ్ఞానము చేత ఈ జ్ఞాన యొక్క కర్మలన్నీ కూడా క్షయమైపోతాయి అని వేదం చెప్తోంది కాబట్టి అవి క్షయం కావడానికి వీలు లేదు అనే నీ ఆర్గ్యుమెంటు సరికాదు తర్వాత బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఆత్మయే బ్రహ్మ అనగా ఆత్మపూర్ణము అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు ఆ పూర్ణ ఆత్మ అయిపోతాడు వాడు పూర్ణ స్వరూపుడు అయిపోతాడు బ్రహ్మ అయిపోతాడు ఒకసారి ఇంకా బ్రహ్మ అయిపోయిన తర్వాత బ్రహ్మ కర్మలు సుఖాన్ని ఇవ్వడము అనేటువంటి ఈ పరిస్థితి ఏమీ ఉండదు కర్మలు జీవుడికి ఉంటాయి తప్ప పరమాత్మకి కర్మ సంబంధం ఉండదు కాబట్టి బ్రహ్మ కాకమునుపు జ్ఞానము చేత బ్రహ్మ కాక కర్మ సంబంధమే తప్ప జ్ఞానముతో ఒకసారి బ్రహ్మలో విలీనమైన తర్వాత ఇంకా కర్మ సంబంధం అనేది లేదు అని మనకి ఉండకోపనిషత్తులో చక్కగా చెప్తున్నాడు తావ తస్య తావదేవ చిరం ఇది చాంద్రోగ్యోపనిషత్తు అక్కడ ఏమని చెప్పారంటే ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకా దేహం మిగిలి ఉంటుంది ఆ దేహంతో పాటు వచ్చి సుఖ దుఃఖాలు ఉంటాయి ఆత్మజ్ఞానికి కూడా సుఖ ఉంటాయి ఇప్పుడు లోకంలో ఏమనుకుంటారంటే ఆత్మజ్ఞానం మహాత్ముడికి ఇంకా సుఖ దుఃఖాలు ఉండవనుకుంటా అని ఇదో భ్రమ మహాత్ముడికి జ్వరం వచ్చిందనుకోండి అదేవిధంగా ఆయన మహాత్ముడిగా ఆయనకి జ్వరం ఎందుకు వచ్చింది అని ఇదో ప్రశ్న జ్వరం లేకూడదని వీళ్ళ సిద్ధాంతం జ్వరం వస్తే నా ఏదో టైల్ నాలు ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిందనుకోండి ఇంకా మహాత్ముడికి మనకి తేడా ఉంది మనకి జ్వరం వచ్చింది తైలినాలు వేసుకుంటే తగ్గింది ఆయనకి జ్వరం వచ్చింది తైలినాలు వేసుకుంటే తగ్గింది కాబట్టి అదేం మహాత్ముడు అని జనాలు ఎలా అనుకుంటా అదంతా తప్పు మహాత్ముడికి కూడా ప్రారంభ కర్మాధీనంగా ఈ దేహము పడిపోయే వరకు ఆ సుఖ యొక్క అనుభవము తాస్తాడు అని శృతి చాంద్రోగ్య శృతి చెప్తాం ఈ జ్ఞానము వానికి జ్ఞానికి తస్య ఆ జ్ఞానికి ఈ సుఖదుఖముల జంజాటము ఎప్పుడు వదిలిపోతుందో తెలిసినా దేహము పడిపోవడంతో వదిలిపోతుంది అంతే ఆలస్యం తావదేవ చరం చిరం అంటే ఆలస్యం విలంబము అంతే విలంబం విలంబము అంటే ఆ తెలుగు మాట అర్థమైంది ఆలస్యము అంటారు తెలుగులో ఆలస్యము అంటారు డిలే అని అర్థం ఇంగ్లీషులో తెలుగులో ఆలస్యము అంటే ఇంగ్లీష్లో ఏమిటి డిలే సంస్కృతంలో ఆలస్యము అంటే ఇంగ్లీష్లో డిలే అని అర్థం కాదు అందుకోసం నేను ఆలస్యం అనే పదాన్ని వాడడానికి కొంచెం తబ్బిబ్బవుతూ ఉంటాను అని చెప్పేది విలంబము అనే పదం పెట్టా ఓకే తస్య తావదేవ క్షిరం పోనే ఆలస్యంనండి ఆ జ్ఞానికి ఈ సుఖదుఖముల బెంగా వదిలిపోవడానికి అంతే ఆలస్యం ఎంత ఆలస్యం ఏమన్నా విమోక్షే ఎంతవరకు ఈ దేహము అంటే దేహం పడిపోతూనే ఆయనకి సుఖదుఖ సంబంధం వదిలిపోయింది ఇంకా ఆయనకి కర్మ సంబంధము ఉండదు ఈ దేహమే చరమదేహము అని తస్చావదేవ చరం అనే చాందో శృతి చెప్పుతున్నది సర్వాణి కర్మాణి ప్రదూయంతే ఇంకోతి ఇది కూడా చాందో ఇప్పుడు ఈ జ్ఞాని యొక్క కర్మలు జ్ఞానం వచ్చి వరకు మిగిలి ఉన్న కర్మలు అంటే సంచత కర్మలు పూర్వకర్మలు ఉత్తర కర్మలు ఇవన్నీ కూడా ఈ మూడు రకముల కర్మలు కూడా గ నిప్పుల్లో వేసిన గడ్డిపోత్సవలే బూడిదైపోతాయి అని చెప్తున్నారు కృషి కాపోలవత్ గడ్డిపోత్సవలే సర్వాణి కర్మాన్ని ప్రదూయంతే ఆ జ్ఞానం యొక్క పవర్ అట్టిది జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే అర్జున అని గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు అదే విషయాన్ని అక్కడ చాందో గోపనిషత్తు చెప్పింది ఇత్యాది శృతి శతే ఉదూష సర్వకర్మ దాహ ఈ విధంగా శంకరుడు మూడో నాలుగో శృతుల్ని మనకి ఉటంఘించినారు ఆయన ఏమంటున్నారంటే ఇటువంటి శృతులు మూడు నాలుగు కాదండి వందల శృతులు ఉన్నాయి అవన్నీ కూడా ముక్త కంఠంతో చెప్తున్నాయి ఏమని ఆత్మజ్ఞానికి సర్వకర్మలు దగ్ధమైపోవును బూడిద అయిపోవును అని ముక్త కంఠంతో సటవ శృతులు చెప్తున్నాయి కాబట్టి మీరది తెలుసుకోండి అలా శృతులు చెప్తుంటే అది తెలుసుకోవడం మానేసి ఇంకా మూడు గుట్టల కర్మలు ఉంటాయి కాబట్టి ఇంకో మూడు జన్మలు రావాలి లేకపోతే మనలో మనం ఒప్పందం కుదుర్చుంది కనీసం ఒక జన్మైనా రావాలి ఇది ఏమన్నా ఏం వంకాయల బేరమా వంకాయల బేరమా ఇది ఇప్పుడు ఒక ఆయన తండ్రి గారికి శ్రాద్ధం చేస్తున్నాడు శ్రాద్ధం చేస్తుంటే చూడండి మీ తండ్రి గారు ఆయన స్వర్గానికి పోవాలంటే మీరు మూడు గోవులు దానం చేయాలి అని ఎవరూ సలహా చెప్తారు ఇప్పుడు మూడు గోవుల్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి నా వల్ల కాదండి అంటే కనీసం ఒక్క గోవైనా దానం చేయండి అప్పుడే ఆయన స్వర్గానికి ఏం వంకాయల బేరమా ఇక్కడ బేరవాడుకోవడానికి మూడంటే మనం మూడే చేయాలి అంతే తప్ప ఈ బేర అక్కడి నుంచి కనీసం ఒకటేనా అనే బేరం ఎక్కడి కాబట్టి మూడు జన్మలు వచ్చి తీరాలి రావాలా అక్కడ చేసుకోవాలి తప్ప కొన్ని మూడు కాకపోతే కనీసం ఒకటికైనా మీరు అనుమతించండి అంటే నేను అనుమతించను అండి మీరు అనుమతించనండి మొత్తానికి ఈ పూర్వపక్షంలో ఇటువంటి లొసుగు కలదు శృతి చెప్తున్నటువంటి వచనానికి ఆ పూర్వపక్షము విరుద్ధముగా ఉన్నది అని మనకు తెలుస్తూనే ఉన్నది ఇహాపిచ ఉథై ధాంసి ఇత్యాది సర్వకర్మదాహక్ష్య ఈ విధంగా శృతులు చెప్పడమే కాదు భగవద్గీతలో ఈ భగవద్గీతలోనే ఎక్కడే కూడా చెప్పారు యథై ధాంసి సోగ్ని భస్మసాత్ జ్ఞానాజ్ఞ సర్వ కర్మాణి భస్మసాత్మతీర్జన అంటే ఏదో ఉంది అశ్లోకం ఎలా అయితే చిన్న మంట పెట్టి మీరు క కట్టెలలో గాడిపోయి వెలిగించి గాడి పొయ్యి అంటే తెలుసుకునే గాడిలా ఉండి పొయ్యి ఉంటుంది గాడిపోయి వెలిగించి కట్టెల మోపల్ని దాంట్లో పడేస్తుంటే అవుతాయో కట్టెల మోకలు బూడిదేత అదేవిధంగా జ్ఞానము ఆత్మజ్ఞానము వహించగానే సకల కర్మలు కూడా బూడిదైపోతాయి అని శృతి మనకి స్పష్టంగా చెప్తూనే అని గీతలో కూడా స్పష్టంగా ఇంతకుముందే చెప్పడమైనది ఇంతకుముందు చెప్పడమే కాదు ఈ పైన కూడా చెప్పబోతున్నాడు ఎక్కడో పద్దెనిమిదో అధ్యాయంలోనో ఎక్కడో శ్లోకంలో చెప్పబోతున్నాడు అనిష్టమిష్టం మిశ్రించ తిరువిధం కర్మణ స్థలం భగవద్త్యాగినాం ప్రేత్య నతు సన్యాసి నాకు అనే శ్లోకంలో ఈ మూడు రకాల ఫలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సంసారంలోకి ఉంటాయి తప్ప ఆత్మజ్ఞానులకు వేమే ఉండవు అని కూడా చెప్పబోతున్నాడు కాబట్టి జ్ఞానము నాకు జ్ఞానికి కర్మలు మూడు రకములు మిగిలి ఉండుతా అనే మాట సరికాదు అంటే అది శృతికి విరుద్ధము స్మృతి అంటే గీత అనే కూడా విరుద్ధము ఒకప్పుడు శృతికి స్మృతికి విరుద్ధమైన యుక్తికి అనుకూలమైతే కూడా మనం దాన్ని పక్కన పెట్టడానికి వీలు కాబట్టి శృతుల్ని స్మృతుల్ని కోర్ట్ చేసి ఊరుకోడు భాష్యకాలు ఆయన ఏం చేస్తారంటే యుక్తిని కూడా జోడిస్తున్నారు ఉపపత్తేష్ట మీరు యుక్తియుక్తంగా ఆలోచించినా కూడా ఆత్మజ్ఞానికి కర్మలు మిగిలి ఉండవు అవి తప్పకుండా వినాశాన్ని పొందుతాయి అనే మాటే సరిగ్గా కరెక్టు అని చెప్తారు అది వివరిస్తారు అవిద్యా కామక్లేశ బీజ నిమిత్తాని హి కర్మాణి జన్మాంతురా జన్మాంతరాకురం ఆరభంతే అసలు ఈ కర్మలు ఎలా పుడతాయి అవి ఏ విధంగా ఇంకొక జన్మను మనకి ఇస్తాయి అనేది చెప్తున్నారు ఇప్పుడు విత్తనం ఏదైనా విత్తనం శనగ్గంగా ఉందనుకోండి శనగలు ఎండు ఎండిపోయి ఉంటాయి సెనగలు మీరు మార్కెట్ నుంచి ఎండు సెనగలు తెచ్చినట్లయితే అవి ఎండిపోయి ఉంటాయి అలా డ్రైగా ఉంటాయి కానీ వాటిలో జీవశక్తి ఉంటుంది అంటే మళ్ళీ అంకురించేటువంటి శక్తి వాటి ఎందు అంతర్నిహితమై మీరు కనుక వాటిని నీళ్లలో నానపెట్టినట్లయితే మొన్నాళ్ళేప్పటికి మళ్ళీ అంకురాలు వచ్చేస్తాయి స్ప్రౌట్స్ వచ్చేస్తాయి మొక్క వస్తుంది గింజలు పడతాయి కదా అది ఎందుగా ఉంటుందని దాంట్లో దీవశక్తి లేదనుకోకూడదు కాబట్టి ఆ దీవ ఆ బీజంలో ఆ శక్తి ఉంటే అది పుట్టుకొస్తుంది మళ్ళీ ఇంకొక మొక్కకి ఇంకొక మొక్కటి ఇంకొక మొక్కటే మళ్ళీ జన్మ కదా అది ఇంకొక జన్మని ఆ బీజము ఆరంభిస్తుంది అలాగే కర్మలు నశించకుండా మిగిలి ఉన్నట్లయితే తప్పనిసరిగా మనొక జన్మను ఆరంభిస్తాయి అది కర్మల యొక్క లక్షణం అసలు ఈ కర్మలు ఎక్కడి నుంచి పుట్టాయో తెలుస్తున్నా అండి అవిద్య కామ క్లేశ బీజ నిమిత్తాన్ని కర్మాని అసలు కర్మలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి బీజ ఒక విత్తనం నుంచి పుడుతున్నాయి ఏమిటా విత్తనము అంటే అజ్ఞానము కామనలు చిత్త క్లేశములు అని ఈ మూడు మూడి మూడు రకములు ఈ మూడు కలిసి బీజము కర్మలు పుట్టడానికి బీజం ఏదో తెలుసునండి అజ్ఞానము కామన చిత్తక్లేశములు అజ్ఞానము అంటే తాను పూర్ణుడను నేను ఈ ప్రకృతిని కాను నేను పురుషుడను నేను పూర్ణుడను నేను అకర్తను అభోక్తను అని తెలుసుకోకపోవడమే అవిద్య ఎప్పుడైతే మనిషి తాను పూర్ణుడను అని తెలుసుకోలేకపోతాడో వాడికి తన ఎందు తనకు అజ్ఞానం చేత ఆ తెలుసుకోలేకపోవడము అనే అజ్ఞానం చేత తన తనకు ఒక అపూర్ణత్వము అనుభవానికి వస్తుంది కూడా ఉన్నది యథాతథంగా తెలుసుకోలేకపోతే అక్కడ లేనివన్నీ మనస్సుకి తోచి భయాలు దుఃఖాలు కలుగుతాయి ఉన్నది యథాతథంగా తెలుసుకోలేకపోవడమే మన సంసార దుఃఖానికి మూల కారణం ఇప్పుడు త్రాడు ఉంటుంది వీడు త్రాడుని త్రాడుగా తెలుసుకోలేకపోతాడు అది పాము అనుకుంటాడు ఇది కృష్ణాంతం ఉపయోగకరమైన దృష్టాంతం చెప్పిందే మళ్ళీ చెప్తాను కాబట్టి త్రాడుని చూసి పాము ఆ పామున అంకున్న కారణంగా వీరికి భయము ప్రారంభమవుతుంది ఆ భయం వల్ల వాడు ఆ భయము చేత ప్రేరితుడై ఈ పాముని చంపాలి అని నిశ్చయించుకుంటాడు దానికోసం కట్టే ఒక లాఠీ సంపాదిస్తాడు ఆ లాఠీతోటి ఆ పామును కొట్టి దాన్ని చంపే ప్రయత్నం చేస్తాడు అదంతా వ్యర్థమా కదా చెప్పండి అది అదంతా దుఃఖమే కదా ఇంతటి దుఃఖము ఎక్కడి నుంచి వచ్చిందంటారు కాబట్ కేవలం ఉన్నదాని ఉన్నట్లుగా తెలుసుకోలేకపోవడని చేతనే ఈ దుఃఖము వచ్చింది అది కదా ఇది మామూలుగా శాస్త్రంలో ఇచ్చేటువంటి దృష్టం మీకు సమాజంలో ఉపయోగపడే దృష్టాల్లో ఒకటి చెప్పంటారా మరి నేను చెప్తా తీరా నేను చెప్పిన తర్వాత మీరు ఓపెన్ మైండ్తో మీరు స్వీకరించగలుగుతారా అన్నది దాని క్వశ్చన్ మా సరే కానీ సో రోకటిలో తల పెట్టి రోటిలో తల పెట్టి రోకటి పోటులకు మెరుగనేలా అన్నాడు ఒక కవి కాబట్టి దీంట్లో దిగాను కాబట్టి సరే కాదు మీ దయ మీరు ఎలా స్వీకరిస్తే అలా స్వీకరించండి నేను చెప్పేది నేను చెప్తా ఒక అతను నా దగ్గరికి చాలా బెంగతోటి వచ్చాడు ఏమిటా నీ బెంగా అంటే నాకు కాల సర్పదోషం పట్టుకుందండి అన్నాడు కాబట్టి దాని నుంచి మీరు విముక్తిని కలిగించాలి అంటే నేనన్నాను కాలసత్వదోషం అందరూ దేహదారులందరికీ ఉన్నది ఏది ఎందుకంటే దేహము గలవాడిని ప్రతివాడిని కూడా కాలము అనే పాము కాటేస్తుంది ప్రతివాడు దేహాన్ని త్యాగం చేస్తాడు ఎప్పటికైనా దేహం పడిపోతుంది కదా కాలము యొక్క ప్రభావం చేత ఆ కాలం ఏం చేస్తుంది కాటు వేస్తే పడిపోతాడు ఇది అందరికీ ఉంది నీకు ఉంది నాకు ఉంది రాముడికి ఉన్నది అవతార పురుషుడు రాముడు కృష్ణుడు మొదలైన అవతార పురుషుడు కూడా వాళ్ళు కూడా కాలము చేతను కాలగర్భంలో కలిసిపోయినారు కదా ఇది అందరికీ ఉన్న దోషమేంటారు నాయన నీకు ఒక్కడికే లేదు కదా అసలు నీకు ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే అందరికీ లేదండి నాకు ఒక్కడికే ఉందండి అంటే అది నీకెలా తెలుసుందా ఆయన ఎవరో చెప్పాడంట ఇది ఎలా ఉందంటారు కాదు చూసి ఉందా లేకపోతే సభ తెలియటట్లుగా మీరు అనుకుంటున్నారా అంటే నేను అతనికి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమనంటే వన్ ఇగ్నరెంట్ గాయ్ గైట్స్ అనదర్ ఇగ్నరెంట్ గాయ్ ఇట్స్ అూజ్ ప్రాబ్లం ఇన్ ది సొసైటీ కాలసర్పదోషం లేనివాడు కూడా ప్రతివాడికే ఉంది కాలసర్పదోషం ఆ టైం వచ్చినప్పుడు ఆ కాలము కాటు వేసుకుంది ఎవరూ తప్పించుకోలేడు దాన్ని రామావతారము ఆ రకంగా అంతమైనది కృష్ణావతారం ఆ రకంగా క్రైస్త వచ్చాడు వెళ్ళాడు మహావీరుడు పుట్టాడు గతించినాడు బుద్ధుడు వచ్చాడు వెళ్ళాడు కాలసర్పదోషాన్ని ఎవరు తప్పించుకున్నారు నేను దేహం అనుకున్నంత వరకు కాలసర్పదోషము ఉండియే తీరు నేను దేహము కాదు అని తెలుసుకుంటే వీడు అమృత స్వరూపుడు అయిపోతాడు కాలము లేదు సర్పము లేదు దోషము లేదు